ీరుభ్యో నమ హరి ఓ శృతిస్మృతిపరాణనామాలయ కరుణాయమామిర్భగవత్పాదశంకర లోకశంకర ఆప్యాయతు మమా ్రాణశుస్మోపనిషదం మాహం నిరాకరస్ మేస్తూ తదాత్మని నిరే తే మయి సన్ మి సు ఓ శాంతి శాంతి శాంతి శ్రోత్రనసోహ వాచం స ఉ ప్రాణుక్షు అతిచ్యీరా ప్రేతస్మాల్లోకాదమృత సశ్రోత్ర శ్రోత్రది మీనింగ్ తత్సామ్య నిమిత్తం ఇది ప్రతివచనం శుద్ధార్థ ఉపపద్యతేవ కాబట్టి శ్రోత్ర శ్రోత్రం అనే ఎక్స్ప్రెషను సరిగ్గా లేదు అనే అనే పూర్వపక్షాన్ని కొట్టుపారేసినాము అలాగే ప్రశ్నకి సరైన సమాధానం రాలేదు అనే అబ్జెక్షన్ అని కూడా త్రోసికొచ్చినాము కాబట్టి అక్కడికి మంత్రం ఇప్పుడు మంత్ర వ్యాఖ్యానం కూడా పడిపోతాము సో శ్రోత్రస్సు శ్రోత్రం తర్వాత ఏమైంది మనసో మనహ అని అది వ్యాఖ్యానం చేసుకున్నారు అంటే మనస్సుకి మనస్సు శ్రోత్రమునకి శ్రోత్రము అనేది కానీ మనస్సునకు మనస్సు తనసహ అంతఃకరణ అది మనస అంటే అంతఃకరణ ఈ మనస్సు అనేది ఇంద్రియము చెయ్యల్లాగో కన్నెల్లాగో మనస్సు కూడా అలాగే ఇంద్రియము అయితే చెయ్యి ఇవన్నీ బాహ్యేంద్రియములు అంటే దేహ దృష్ట్యా చెప్పిన మాట దేహంతో చూసినట్లయితే ఈ కన్ను చెవి అన్ని మీకు బయటకు కనపడుతూ ఉంటాయి ది ఎనాటమీ యూ కెన్ సీ దాట్ బట్ ఆస్ మనస్సుకి అలాంటి ఎనటామికల్ ఆస్పెక్ట్ మీకు కనపడరు ది బ్రెయిన్ ఈజ్ ది ఎనాటమీ ఆఫ్ ది మైండ్ కానీ అది కూడా కనపడదు ఇది ఈ స్కళ్ళ లోపల లోపల ఉంటుంది తప్ప యూ కెనాట్ సీ దాట్ తర్వాత అంతఃకరణము యొక్క స్థానం ఏది అంటే మొత్తం దేహం అంతా కూడా అంతఃస్కరణం యొక్క స్థానమే అంతఃకరణం యొక్క వాల్యూము ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ ది బాడీ ఎందుకంటే మీకు వెనకాల ఈగ వాల్యూందనుకోండి తెలుస్తుంది అంటే అది అంతఃస్కరణమే చర్మము అంతఃకరణము కాబట్టి మొత్తం చర్మం అంతా కూడా వ్యాపించి ఉంటుంది అంతఃకరణం కనుక దేహం ఎంత ఉంటుందో అంతఃస్కరణం ఉంటుంది కనుక మొత్తం మీరు అంతఃకరణానికి లొకేషన్ ఏదని అడిగితే ఏమని చెప్పాలి మొత్తం దేహం అంతా అంతఃకరణములకు లొకేషన్ అని చెప్పాల్సి ఉంటుంది కానీ అలా చెప్పాం లోపల ఉంది అని చెప్తాం అంత లోపలుంది అది ఫలానా ఫలానా ఇదిగో ఇది కన్ను ఇది చెవి అన్నట్టుగా కనపడదు అంతఃకరణము అండ్ ఆల్సో ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ది బాహ్య ఏంద్రియస్ అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియముల యొక్క వ్యాపారములను అది సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది సో అది అంతఃకరణము మనస్సు ఈ మనస్సునకు కూడా మనస్సు ఇప్పుడు ఇక్కడ దీంట్లో తెలుసుకోదగిన రహస్యమేమంటే మనస్సే కదా ఇంత మనస్సు వేరే ఏమీ లేదు దేహము లోపల మనస్సు మధ్యలో ఇంద్రియంలో అయిపోయింది ఇంత మనస్సు కంటే అదనంగా ఏముంది ఏమీ లేదు అని ఒక అదే బౌద్ధుల యొక్క తీసేసి దాంట్లోనే లోపల మనస్సే ఉన్నది ఆ మనస్సు యొక్క తత్వం ఇట్టిది అని నిరూపించేసి అక్కడితోటి క్లోజ్ చేసేస్తారు దానికి ఇసుక క్షణిక విజ్ఞానవాద క్షణిక విజ్ఞానవాదులు ఆ మనస్సు యొక్క స్వరూపం ఏమిటంటే విజ్ఞానమే దాని స్వరూపము విజ్ఞానము అంటే కాగ్నేటివ్ అండర్స్టాండింగ్ కాగ్నేటివ్ నాలెడ్జ్ దాన్ని విజ్ఞానము అంటారు అదే యొక్క స్వరూపం ఈ కాగ్నేటివ్ నాలెర్జీ కూడా క్షణికము అంటే అది బ్లీప్ బ్లీప్ బ్లీప్ లాగా అది ఎలా అయితే ఈ ఎలక్ట్రిక్ బల్బు ప్రతి సెకండ్కి కొన్నిసార్లు వెలిగి ఆరిపోతూ ఉంటుంది మనకి కంటిన్యూట్ కంటిన్యూస్గా మనకి అనిపిస్తుంది ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మైండ్ కూడా అంతే అండ్ దట్ ఈస్ ఫైవ్ మైండ్ గురించి ఆ విధమైన వ్యాఖ్యానం వేదాంతలు కూడా అంగీకరిస్తారు అలాగే అభ్యంతరం లేదు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది థింగ్ ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు మనస్ దేహము దేహములకు ఇంద్రియములు సూక్ష్మం ఇంద్రియములకు మనస్సు మరింత సూక్ష్మం ఇంకా ఆ తర్వాత ఏమీ లేదు అంటే ఒకటి దేహస్య ఇంద్రియాన్ని ఇంద్రియాణం మనహ మనస్సు ఇంకేమీ లేదు మనస్సు ఇస్తా ఇది నాస్తికవాదం మనస్సు కంటే అతీతమైనది ఒకటి కలదు అన్నది అది ఆస్తికవాదము వేదాంతుల యొక్క ప్రధానమైన అంశం దీని మీద వెస్ట్రన్ ఫిలాసఫీలో కూడా డె కార్టేరియన్ ఫిలాసఫర్ ఉంది కూడా పేరు విన్నారో కార్టీసియన్ కోఆర్డినేట్స్ని కార్టీసియన్ జామిట్రీ అతను ఫిలా మ్యాథమెటీషియన్ మ్యాథమెటీషియన్స్ ఫిలాసఫర్స్గా ఉంటారు అకౌంటెంట్స్ కాదు మ్యాథమెటీషియన్స్ వేరు అకౌంటెంట్స్ వేరు అకౌంటెంట్ సమాచారం వేరు దాంట్లో ఫిలాసఫీ ఉంటుంది డబ్బులు వచ్చాయి పోయాయి లేకపోతే లేదు మ్యాథమెటిక్స్ ఇస్ ఫిలాసఫీ మ్యాథమెటిక్స్ అంతా అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది దాంట్లో మీకు నామరూపాలు ఉండవు టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ అన్నారు అనుకోండి నామరూపాలు ఏమి ఉన్నాయి దాంట్లో మనకి తెలియకుండానే నామరూపాలకు అతీతమైనటువంటి ఒక తత్వం మనకి మ్యాథమెటిక్స్ లో అనుభవానికి వస్తుంది మనం పట్టించుకున్నది టూ ప్లస్ అంటే నామరూపం మనకు అతీతమైన సమాచారం అనేది సండ నామరూపాలు ఉన్నాయి యూ కెన్ పుట్ ఇన్ ఎనీ నామరూప యాపిల్ పొళ్ళు కావచ్చు లేదా బొమ్మలు కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు ఎనీథింగ్ ఇట్ కు టూ ప్లస్ త్రీ రూపాయ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ డే డెకార్టె డిఈ అలాగే బ్రంచి భాషలో ఆ డిఈ అని ఉంటున్నాయి కార్టే సిఆర్పిఈ ఈ డెకార్టె ఏమన్నాడంటే అతను కూడా నాస్తికవాదు అతను ఏమన్నాడంటే i think therefore i am ante enti i am one is self ki symbol ga vadatar what is the self i am nenu unnaanu ane anubhava mu danne self antaru meeru oka rakam ga cheppochu adhe self adanta adhi self nindu ochindi meeru ella cheppina i am is a, is connected to self i am is the self సో ఇప్పుడు సెల్ఫ్ ఏమిటి అంటే మనస్సే సెల్ఫ్ ఇంక మనస్సుల నుంచి సెల్ఫ్ ఏ ఉంది అని చెప్పిన ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ థింకింగ్ ఈజ్ మనహ దేర్ ఫోర్ థింకింగ్ ఈజ్ సేమాసి సెల్ఫ్ అన్నదాన్ని ఆయన పొలిటిక్ ఐ థింక్ దేర్ ఐ యామ్ అని ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఈ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఫ్రాన్స్ లోనే మనం ఏమని చెప్తాం నో దట్ ఈస్ రాంగ్ ఐ యామ్ and then i think therefore i think anu manen cheptam kaadu munde enti i am and then i think i am and my thinking like i am my parts annattu ga i am my thinking and that my one to maras yokka level kante i am ane level it's a different level it's a higher level it's a subtler level ంత సూక్ష్మమైన లెవెల్ అని అంచేతనే మీరు వెన్ యూ సే ఐఎమ్ అవేర్ ఆఫ్ థింకింగ్ నాకు థింకింగ్ తెలుస్తోంది అని మీరు ఎప్పుడు అంటారో ఆ థింకింగ్ లెవెల్ వేరు ఐఎమ్ అవేర్ ఆఫ్ థింకింగ్ అని ఆ అవేర్నెస్ లెవెల్ వేరు అండ్ దేర్ దేర్ ఈజ్ థింకింగ్ అండ్ దేర్ ఈజ్ సంథింగ్ బియాండ్ థింకింగ్ దట్స్ వై యు ఆర్ అవేర్ ఆఫ్ థింకింగ్ ఐఎమ్ అేర్ ఆఫ్ థింకింగ్ ఇప్పుడు మీకు స్వప్నం ఉందనుకోండి స్వప్నంలో నేను స్వప్నమును కంటున్నాను అనే అనే వివేకం మీకు ఉండదు స్వప్నంలో మీరు టోటల్లీ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది ఇమేజెస్ ఆఫ్ ది డ్రీమ్ ఆ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీరు ఐడెంటిఫై అయిపోతారు సపోజ్ స్వప్నంలో స్వప్నము కంటూ ఇదిగో ఇది పర్వతము నేను ఈ పర్వతమును చూస్తూ ఉన్నాను ఈ పర్వతము నా ముందు కనపడుతూ ఉన్నది నేను ఈ పర్వతమును చూస్తూ ఉన్నాను ఈ పర్వతము మనస్సుకు చెందిన ఒక ఇమేజీ దాన్ని నేను చూస్తూ అని మీకు అనిపిస్తే అది ఇంకా స్వప్నమే కాదు మీకు తెలివి వచ్చేసింది తెలివి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ మనస్సే ఈ పర్వతం అని లేకపోతే నది ఈ మనస్సే కనపడింది అక్కడ పర్వతం లేదు నది లేదు వాస్తవానికి ఈ మనస్సే ఇలా కనపడింది మనస్సే అనేక దృశ్యములుగా ఒక ప్రవాహ రూపంగా కనపడింది నాకు ఆ ప్రవాహం నాకు కనప నేను తెలుసుకున్నాను అంటే అదే తెలివి రావడం కాబట్టి మీకు మనస్సే చైతన్యము మనస్సే సెల్ఫ్ ఆత్మ అన్నట్లయితే మీరు స్వప్నంలో ఉన్నట్టే ఉండాల్సి ఉంటుంది స్వప్నంలో మీకు నేను స్వప్నమును కంటున్నాను మానసికమైన ఇమేజెస్ను నేను చూస్తున్నాను అనే జ్ఞానం మీకు ఉండదు శ్లోప్నంలో బికాస్ యూఆర్ టోటల్లీ ఐడెంటిఫైడ్ విత్ ది ఫ్లో ఆఫ్ థాట్ దట్ ఈస్ ది మైండ్ అది ఇమేజెస్ మైండ్ పెట్టిన ఇమేజెస్ తోట మీరు టోటల్గా ఐడెంటిఫై అయ్యి ఉంటారు స్పేస్ ఉండదు దిస్ ఈస్ ది ఫ్లో అండ్ ఐ ఆమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్లో అనే స్పేస్ మీకు స్లోప్నంలో ఉండదు కానీ ఈ జాగ్రత్త అవస్థలో యూ కెన్ హ్యావ్ దట్ స్పేస్ ఇక this is the flow of thoughts. అంటే అనే అనే ఆ స్పేస్ మీకు జాగ్రత్త అవస్థలో ఉంటుంది అయితే కొంతమందికి జాగ్రత్త అవస్థలో కూడా ఆ స్పేస్ ఉండదు మీకు సంసారంలో ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏమీ స్పేస్ ఉండదు వాళ్ళు ఎలా అయితే స్వప్నంలో స్వప్నమునందరి ఇమేజెస్తో టోటల్గా ఐడెంటిఫై అయ్యి ఆ స్వప్నాన్ని చూసేసి బయటకు పడతారో అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఏ ఏ ఇమేజెస్ అయితే ఉంటాయో వాటితో టోటల్గా ఐడెంటిఫై అయిపోతారు and again it is go this is how the mind is thinking and i am aware of this thought process this thought process this is a weakness of the mind and all they are not aware of that they are just not aware of that anjathane we will in samsara we will swotlanni kantunna maru kalalu kantubadikesaru autobiography rasisunta ee kalaladme ante ni list kinu betesuni chapter kinu rasisunta సో అది వాడు సంసారం బాగా కరడుబెట్టిన సంసారం ఆ సంసారంలో ఒక వివేక్ ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే ఆ థాట్ ప్రాసెస్ ని ఒక ప్రవాహ రూపంగా ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ని వాడు అబ్జర్వ్ చేస్తాడు హీజ్ అండ్ దేన్ వెన్ యూ అబ్జర్వ్ ది థాట్ ప్రాసెస్ యు ఆర్ అట్ ఏ హయ్యర్ డైమెన్షన్ అదే మనసో మనహ అంటే ఆత్మ అని నేను ఈ కథం టైం ముందుకు చెప్పానంటే మనస్సు అనే ఒక డైమెన్షన్ ఉన్నది అది మీకు తెలుస్తూనే ఉన్నది మనస్సు కంటే అతీతమైన డైమెన్షన్ ఒకటి మీరు కేవలము అది పుస్తకాల్లో రాసేది కాబట్టి ఉండి ఉంటుంది అని దాన్ని కాకుండా మీరు అనుభవపూర్వకంగా ఇప్పుడు ఇక్కడ మనస్సు అతీతమైన డైమెన్షన్ దాన్నే సెల్ఫ్ ఆత్మ దాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది ఈవెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ మైండ్ యు ఆర్ నో మోర్ యువర్ థింకింగ్ and your awareness of your thinkings you are not one with the thinkings anymore you have the witness of the thinking and therefore you are at, you are at, at a higher level that is the self that is our awareness our chaitanyam danu anugraham valanane ee manasu pravahinchagalugutundi kabattu manaso mana okay చైతన్య జ్యోతిషో స్వవిషయల్వసాది సమర్థం అంటే ఇప్పుడు ఇప్పుడు ఫిలిం ఉన్నది ఫిలిం లో మీకు ఆ తెర మీద కనపడేటువంటి దృశ్యములన్నింటికీ కావలసిన బ్లూ ప్రింట్ ఫిలిమ్ లో ఉంటుంది బ్లూ ప్రింట్ అంటారు బ్లూ కలర్ లో ప్రింట్ వేస్తారు దాన్ని బ్లూ ప్రింట్ ఈ ఇంజనీరింగ్ వాళ్ళు ఆ బ్లూ కలర్ లో వేస్తారు దాన్ని ప్రింట్ అలా వేసేవాళ్ళు పోవడం అందుకోసం దాన్ని బ్లూ అని అంటూ ఆ తెర మీద కనపడే దృశ్యాలన్నిటికీ బ్లూ ఎక్కడ ఉంటుంది ఈ ఫిలిమ్ ఉంటుంది అయితే మరి ఫిలిం ప్ర ఫిలిం తెర మీద మనకి దృశ్యాలను చూపించవచ్చు కదా అంటే చూపించలేదు అలా ఎందుకంటే ఆ బ్లూ ప్రింట్ ఉన్నమాట వాస్తవమే కానీ అది తనంత తానుగా ప్రకాశించలేదు అది మీరు అలా ఫిలిం పెట్టేసి అలా తిప్పేస్తూ ఉంటే తెర మీద దృశ్యాలు కనపడదు తెర మీదకి దృశ్యాలని ప్రకా ప్రసరింపజేసే సామర్థ్యం దానికి లేదు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది ఈ కథంతా మీరు విన్నారు నాకు తెలుసు మీరు విన్నారని నాకు తెలుసు మీకు తెలుసుని కూడా నాకు తెలుసు మీరందరూ చాలా తెలివైన కూడా నాకు తెలుసు ఓకే but still you have to visualize it one more time okay so ee blueprint anta untundi aa film lo okay adi cherame idalla padipoddu venakkal nunchi aa prakashamunu didhiti ani samarpincharu very wonderful word idhi didhiti aa prakashamunu adi provide cheyalsu untundi aa projector nunchi oka prakasham raavali aa prakasham yokka kiranamulu సో ఆ ఫిలిం ఆ బ్లూ ప్రింట్ గుండా చొచ్చుకుపోయి అప్పుడు ఆ బ్లూ ప్రింట్కి ఒక లైఫ్ను అవి ఇస్తాయి అవి అప్పుడు ఆ బ్లూ ప్రింట్ మీకు తెర మీద దృశ్యముల రూపంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ మనస్సు అనే ప్రవాహం ఏదైతే కలదో అది తనంత తానుగా అదేమీ తెలిసిందేమీ కాదు ఆ ప్రవాహంలో తెలుస్తూ ఉంటుంది అంటే ఎలా అయితే సినిమా దగ్గర ప్రకాశం అనేది ఒకటి దృశ్యములు ప్రకాశిస్తున్నాయని చెప్తున్నాము అలాగే లోపల ఇప్పుడు మనస్సులో ఒక ఇమేజ్ ఏర్పడింది అనుకోండి పర్వతము అనే ఇమేజ్ ఏర్పడింది అనుకోండి అది జ్ఞానం అవ్వాలి పర్వతం అనే ఇమేజ్ ఉంటే సరిపడదు ఇట్ హ్యాస్ టు బికమ్ ది కాగ్నేషన్ ఇట్ బికమ్ ఇట్ హ్యాస్ టు బికమ్ ది నాలెడ్జ్ చెప్పి మౌంటైన్ ఇప్పుడు సినిమాలోనూ ఆ ఫిల్మ్ మీద పర్వతం గ్లూ ప్రింట్ ఉంటుంది పర్వతం ప్రింట్ అయి ఉంటుంది బట్ దట్ ఈజ్ నాట్ ఇన్ ఆఫ్ ఆ ఫిల్మ్ మీద పర్వతం ఉంటే పర్వతం ప్రింట్ అయితే అవి రకాల కిరణములు దాంట్లో చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే మీకు పర్వతం అనే దృశ్యము ప్రకాశిస్తుంది దృశ్యం ప్రకాశించాలి కదా కాబట్టి పర్వతం ప్రింట్ ఉంటే అవదు ఆ ఉండాలి అప్పుడే ప్రకాశిస్తుంది అలాగే మనస్సు పర్వత రూపాన్ని పొందింది అనుకోండి అది పర్వతాకారాన్ని పొందుతుంది అంటే అర్థమేటి మనస్సులో పర్వతం అనే ఇమేజీ ఉంది అది కానీ వ్యాప్తి అంటారు పర్వతం అనే ఇమేజే బట్ ఇట్ డజంట్ షైన్ వైట్ సన్ దాన్ని ప్రకాశింపజేసే కిరణము ప్రకాశం ఒకటి ఉండాలి అదియే ఎరుక లోపల ప్రకాశించుటంటే తెలియటానర్థం బయట ప్రకాశించుటంటే ప్రకాశించటానర్థం ఇంకా దానికి మళ్ళీ అర్థమేముండదు ఇప్పుడు మార్జ్యాలమగానేమి బిడాలను బిడాలమనగానేమి పిల్లి పిల్లి అనగానేమి అంటే ఇంకేం చెప్తారు దానికి వేరి టైన్స్ సో అలాగే కాబట్టి బయట ఉండే ప్రకాశం ప్రకాశమే దానిలోనే అన్ని ప్రకాశిస్తూ ఉన్నాయి ఇటు యువ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ విత్ ఎన్ లోపల ఒక వెలుగు ప్రకాశము గలదు ఏమిటా ప్రకాశము జ్ఞాన ప్రకాశము అది ఎరుక అదే ప్రకాశము పర్వతము రూపముగా ఉండే మనస్సులో ఉన్నటువంటి ఇంప్రింట్ పర్వతము యొక్క జ్ఞానము అవుతుంది పర్వతం తెలిసింది ఆ తెలుగు తెలిసింది అనే మాట దానికి జతగూడుతుంది అది ఎక్కడి అది వెలుగు ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది చైతన్య జ్యోతి అది మనసు మనహాని కాబట్టి హీ బికాజ్ చైతన్య జ్యోతిషో దీధిటిం అంతరేణా ఎంతరేనా అన్నది అంతఃకరణం అంతరేనా అనకూడదు అంతఃకరణము లేకుండా అని కాదు అంతఃకరణము లేకుండా అని మీరు వాక్యాన్వయం చేశారంటే మీకు అది భాష్య అన్వయం సరిగ్గా తెలియలేదని అర్థం అంతఃకరణము నాని ఎక్కడో మెర్బుల దగ్గర పారేయాలి నా స్యాత్ నా ఎదుర్కొండగా కనపడుతుంది దాన్ని అక్కడే పెట్టుకుని దాన్ని కలిపే ప్రయత్నం చేయకూడదు ఓకే న్యాత్ నా తీసుకెళ్లి స్యాత్ ముందు పడైంది ఇంకా హీ ఉన్నది హీ అంటే బికాస్ బికాస్ ఓకే బికాస్ వాట్ అంతఃకరణం అంటే అంతఃకరణము మనస్సు చైతన్య జ్యోతిషాదీధితి అంతరేణ అంతరేణ అంటే లేకుండా వితౌట్ లేకుండా ఏది లేకుండా అంతఃకరణం లేకుండా అనకూడదు ఏది లేకుండా ఆ చైతన్యమనే జ్యోతి ఒకటి ఉన్నది లోపల ఇప్పుడు ప్రాజెక్టర్ లోపల ఒక బల్బు ప్రకాశిస్తున్నట్టుగా లోపల ఒక చైతన్యమనే జ్యోతి వెలు బల్బు ఒకటి ప్రకాశిస్తోంది దాని యొక్క ప్రకాశము దీధిటి దాని ప్రకాశము అది లేకుండా అది లేకుండా ఈ అంతఃకరణము సమర్థం న్యా ఇది సమర్థము కాదు దేనికి సమర్థము కాదు తన విషయములను ప్రకాశింపజేయటం సమర్థము కాదు ఇప్పుడు చెవి తన విషయమైన శబ్దాన్ని ప్రకాశింపజేస్తోంది కన్ను తనకు విషయమైనటువంటి రూపాన్ని ప్రకాశింపజేసినట్టుగానే మనస్సు తన విషయమైన మనస్సుకు విషయమేమిటి సంకల్పము అధ్యవసాయము ఈ రెండు మనస్సుకు విషయాలు అంచేతనే మనస్సు బుద్ధి అన్న ఉండంటారు దాంట్లో మనస్సు అన్నది సంకల్పం బుద్ధి అన్నది దాని అధ్యవసాయము నిశ్చయము ఎప్పుడు కూడా ఇదే చిన్న చిన్న కాగ్నిషన్స్ ఉన్నాయనుకోండి అవన్నీ సంకల్పములు ఇది టేబులు వీడి ఫలానా అవన్నీ సంకల్పములు నేను ఈ పని చేయాలా వద్దా చెయ్యాలా వద్దా వాటిని వికల్పములు అంటాలి చెయ్యాలి చెయ్యాలా వద్దా అంటే వికల్పము ఇది ఇది గోడ ఇల్లు ఇది వాకిలి ఇదేమో సంకల్పము మరి బుద్ధి ఏమిటి చెయ్యాలా వద్దా ఈ కారణముల చేత దీనిని మనం చేసి తీరాలి అని నిశ్చయం చేస్తారు అది బుద్ధి అన్నీ అక్కడే ఉంటాయి ఆల్ ఆఫ్ దట్ ఈస్ విత్ అక్కడే ఉంటుంది అది బుద్ధి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు ఇగో ఇదేమో దోశ ఇదేమో చట్నీ ఇది లడ్డు సో ఇదంతా సంకల్పం ఇప్పుడు ఈ దోశ చట్నీ బాగానే ఉంది ఈ లడ్డూ తినాలా అది వికల్పం మనకి డయాబెటీస్ పరిస్థితి ఉన్నది కాబట్టి తినకూడదు అది బుద్ధి కానీ ప్రస్తుతానికి ఈ పూటకి తినేసి ట్యాబ్లెట్లు వేసుకోవచ్చులే అన్నది కూడా బుద్ధే అది కూడా చెడిపోయిన బుద్ధి సో మొత్తం మీద ఈ సంకల్పము వికల్పము అధ్యవసాయము ఇత్యాది వ్యాపారములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనస్సు యొక్క వ్యాపారములు అవి మనస్సు యొక్క విషయములు వాటిని వాటిని నిర్వహించుటలో మనస్సుకి ఆ సామర్థ్యం లేకుండా పోతుంది ఎప్పుడు ఆ ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశము లేకున్నట్లయితే తస్మాత్ మనస అపి కాబట్టి బాప్కీ బాప్ హే అన్నట్టుగా జగత్తునంతకి ప్రకాశింపజేసేది మనస్సైతే మనస్సును కూడా ప్రకాశింపజేసేది మనస్సుకి ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించేది కూడా ఆత్మచైతన్య జ్యోతికునుక ఆ జ్యోతికి మనస్సో మనహ అని విశేషణం అని ఆ విధంగా ఎంతో బాగున్నది ఇక్కడ మనసో మన అన్నారు కదా మరి బుద్ధే బుద్ధి అనద్ద మనసో మన బుద్ధే బుద్ధి స్మృతే స్మృతి చిత్తస్య చట్టం అని అలా అవన్నీ దాంట్లోనే ఉన్నాయి అవు ఒకటి ఉంటే అన్ని ఉన్నట్టే ఓకే ఇహ బుద్ధి మనసి ఏకీకృత నిర్దేశ మనసే బుద్ధిశ్చ మనశ్చ ద్వంద్వ సమాసం బుద్ధి మనసి మనశ్శబ్దం మనః మనసి మనాసి సో ద్వంద్వము తత్పురుష పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహ సూత్రం ఉంటుంది ద్వంద్వంలో కానీ తత్పురుషలో కానీ లింగము పర్వత ఉత్తర పదంలాగే ఉంటుంది మనశ్శబ్దం నపూంసకలింగం గనక బుద్ధిశబ్దము స్త్రీలింగం అయినప్పటికీ బుద్ధిశ్చా మనశ్శ ద్వంద్వ సమాసం చేస్తే వచ్చేటువంటి ద్వివచన పదము నపూంసకలింగం అవుతుంది అని చేతనే మనహ మనసి బుద్ధి మనసి తెలిసిందండి కాబట్టి ఇక్కడ బుద్ధిని మనస్సుని ఏకం చేసేసి వాటిలో మధ్యలో ఇంటికి తేడాలు పెట్టుకోకుండా అంతా ఏకం చేసేసి నిర్దేశించారు మనస్సు మనహ అన్నప్పుడు ఆ మనశ్శుద్ధం చేత బుద్ధిని మనస్సును అందుకని సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును నిశ్చయాత్మకమైన బుద్ధిని కూడా ఆ మనశ్శుద్ధం చేతనే గ్రహించు గ్రహించినట్లుగా తెలుసుకోండి ఓకే ఇక అక్కడికి మంత్రంలో మనసో మనహ అయిపోయింది శ్రోత్ర శ్రోత్రం మనసో మనహా అయిపోయింది తర్వాత ఏముంది యద్వాచోహ వాచం అని ఉంది దాన్ని ప్రతీక అక్కడ ఉన్నదాన్ని అక్కడ ఎదుర్కొన్నా మన ముందు పెట్టారుచోహ వాచం ఇప్పుడు దీంట్లో యత్ అంటే అర్థం ఏంటి స్మాదర్థే శ్రోత్రది ఇప్పుడు యబ్దానికి రెండర్థాలున్నాయి యబ్దము శబ్దము దకారాంత శబ్దము యత్ని యత్ని ఎన యాభ్యాం యై అలా ఉంటుంది దానికి అర్థము ఏది అది ఏది అని ఒక వస్తువును చూపిస్తూ అది ఏది యతు ఏ ఆ రెండు ఏవి యాని అవి ఏవి అని యశ్శబ్దం అది శబ్దం ఇంకో యశ్శబ్దం ఉన్నది అదా అదే అవ్యయము దానికి యతు ఏ అని ఇంకెలా ఉండదు అవ్యయం యత్ అంటే యతే దానికి అర్థం ఏమిటంటే యస్మాత్ అనర్థం ఓకే కాబట్టి ఇక్కడ యతుశబ్దానికి అర్థమేమిటి యస్మా యతు శబ్ద యస్మాదర్థే యస్మాత్ అనే అర్థంలో ఉన్నటువంటి యశ్శబ్దము అక్కడలా ప్రయోగించారు ఏదంటే యస్మాత్ దీన్ని మీరేం చేయాల్సి ఉంటుంది శ్రోత్రాది సర్వై సంబద్యతే శ్రోత్రస్తోత్రం మన చోటు కూడా మీరు పెట్టుకోవాలి మన సో మనహా దగ్గర పెట్టుకోవాలి చక్షుషక్షుఃర కూడా పెట్టుకోవాలి ఈ యక్షబ్దాన్ని అంతటా పెట్టుకోవాలి కాబట్టి మీకు వాక్యత చిన్న ఎలా ఉంటుంది చెవిలయనగా అది మనస్సునకు చెవి ఏలయనగా అది ప్రాణమునకు ప్రాణము అని అంతటా మీరు యస్మాత్తు పెట్టుకోండి ఓకే అంటే ఎన్ని వాక్యాలుంటాయి అన్నిసార్లు ఈ యత్శబ్దాన్ని మీరు ఉపయోగించుకోండి తర్వాత ఇక ఎత్ వాచోహ వాచని దగ్గర కూడా ఎత్తు ఎలా అనగా వాక్కునకు వాక్కు మీకు వా వాక్ శబ్దం తెలిసి ఉండాలి ఎందుకంటే ఆయన కొంచెం ఆ శబ్దాల గురించి మాట్లాడుతున్నాను వాక్ శబ్దము స్త్రీలింగ శబ్దము చకారాంతము చకారాంత శబ్దం చకారాంత స్త్రీలింగ వాక్ శబ్ద వాక్కు వాచం వాచౌ వాచ వాచ వాగ్భ్యాం వాగ్భి అలా ఉంటుంది ఓకే సో వాచ అంటే వాచ అంటే ద్వితీయ బహువచనం అవ్వచ్చు షష్ఠీ ఏకవచనం కూడా వాచ వాచ వాచోహ వాచ ఇక్కడ షష్ఠీ ఏకవచనం మనసో మన శ్రోత్రం ఏకవచనం కాబట్టి వాచ అంటే షష్ఠీ ఏకవచనం మనసో మనహ అన్నప్పుడు విభక్తులు ఎలా ఉన్నాయి మనస్ మనస్యంతము మన ప్రథమాంతము శ్రోత్రస్య శ్రోత్రమున్నప్పుడు శ్రోత్ర షష్ట్యంతము శ్రోత్రం ప్రథమాంతము ప్రాణ అంటే ప్రాణస్ షష్ట్యంతము ప్రాణ ప్రథమాంతము వాచోహ వాచం దగ్గరకు వచ్చేప్పటికీ వాచ షష్ఠ్యంతము వాచం ద్వితీయాంతమైంది ప్రథమాంతం కాలేదుగా అలాగా ఇప్పుడు మనస్సుకు మనస్సు తెలుగులో మనస్సుకి మనస్సు చెవికి చెవి కన్నుకు కన్ను వాక్కునకు వాక్కును అంటే ముక్కు పట్టుకుంటారు ఈ నువ్వు ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు భాష మాట్లాడేప్పుడు సరిగ్గా మాట్లాడద్దా నువ్వే ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వస్తే అది వాక్యం ఎటు అది చెవికి చెవి అది వాక్కుకి వాక్కును అన వాక్కునకు హక్కు అనాలి మరి ఈ నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ద్వితీయ విభక్తి ఎక్కడి నుంచి వచ్చింది విభక్తి జ్ఞానం లేని వాడికి ఈ సమస్యలు వాడు వాడు బంగారు తండ్రి మీరు చెప్పుకోండి మీ పాఠం మీరు చెప్పుకోండి మేము వినేది మేము వింటాం విభక్తి జ్ఞానం లేని వాడికి ఈ సమస్యలు ఉండవు హర్షశ్లోక సమన్విత అంటున్నాడు ఒక ఆయన భగవద్గీత శ్లోకం ఆయనకి ఈ సమస్య ఉండదు ఎందుకంటే అక్కడ విభక్తులకి కానీ విసర్గ గుండాలి కానీ ఈ ఇబ్బందులు ఏవీ ఉండవు వీళ్ళు మహాపుణ్యాత్ములు ఎప్పుడో పుణ్యం చేసుకున్నారు అంచేత ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్లో ఉండిపోతారు హ్యాపీగా ఏ సమస్య లేదు అమేజింగ్ పీపుల్ ఇప్పుడు శంకరులకి సమస్య ఉంది ఏంటంటే వాచోహ వాచమ్మ అనేప్పటికీ ఆయనకు పాపం దాని మీద సెటిల్ చేయాల్సిన సమస్య వచ్చి వాచోహ వాచమియా ప్రథమాత్వే విపరిణమ్యతేణం ఆ వాచం అనే ద్వితీయ ఆ విభక్తిని ప్రథమాగా పెట్టుకోండి మార్చుకోండి అలా మార్చుకుంటారు వేదమంత్రాల్లో ఆ విభక్తిలోవి కొంచెం ఇంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు అలాగే కౌమిది సూత్రాల్లో కూడా విభక్తిలోవి అడ్జస్ట్ చేసుకుంటారు సపోజ్ పంచమీ అనుమూర్తి వచ్చింది తస్మాత్ అనుమూర్తి వచ్చింది అనుకోండి ఇక్కడ తస్యా కావాలనుకోండి తస్మాత్ అనే పంచమీని తస్యాన్ని షష్ఠిగా మార్చుకో అది అది అది పద్ధతి అది కాబట్టి ఇక్కడ వాచోహ వాచం అని ఉంది కదా వాచోహ వాక్ అని పెట్టుకో ప్రథమ మార్చుకో ఎలా మన శ్లోచనంటే అంటే అక్కడ ఫ్లోను పెట్టు చూసుకో పక్కనే ఏముంది వాచోహ వాచం ప్రాణస్య ప్రాణహాని లేదు ప్రాణస్య ప్రాణ ఇది దర్శనా ప్రాణస్య ప్రాణం మనముందా ప్రాణస్య ప్రాణ అని ఉందా ప్రాణస్ ప్రాణ అని ఉంది సో అంటే శ్రోత్ర శ్రోత్రం అన్నారనుకోండి ఆ శ్రోత్రం ద్వితీయ విభక్తేమో ఎందుకంటే ప్రథమాభక్తి ద్వితీయ విభక్తి ఒకలాగే ఉండొచ్చు మనసో మనహ అన్నప్పుడు ఆ మనహ ద్వితీయ విభక్తి ఏమో అని ఎవడైనా అతి తెలివితేటలు అలా చూపిస్తాడేమో అని అవ్య దృష్టాంతంగా ఇవ్వకుండగా ఇంకా ఇటువంటి శంకలకి తాగులైన విధముగా ప్రాణస్య ప్రాణ అని ఉంది గదిరా బాబు కాబట్టి కాబట్టి శ్రోత్ర స్తోత్రం కూడా ప్రథమయే ద్వితీయని కాదు మనసో మన కూడా ప్రథమయే అక్కడ కూడా ద్వితీయ సమస్య లేదు సమస్యలా వాచ్యం దగ్గరే వచ్చింది ఎందుకంటే ప్రథమైతే వాక్కను ఉంటుంది ద్వితీయ అయితే వాచం అని ఉంటుంది రెండు ఒకటే కాబట్టి ఇదేనా అవ్వచ్చు అదేనా మాట ఇక్కడ లేదు స్పష్టంగా ద్వితీయ విభక్తి మన ముఖం మీద కనపడుతూ ఉన్నది అది అక్కడ ఫిట్ అవ్వదు కాబట్టి దాన్ని ప్రథమగా మార్చుకో ఓకే కాబట్టి ప్రాణస్య ప్రాణ చూసుకో అదే వరసలో అదే క్రమంలో ఇది ఉండాలి కనుక ప్రాణస్య ప్రాణ అనే దానికి తగ్గట్లుగా వాచోహ వాక్ అని ద్వితీయను ప్రథమగా మార్చుకోవాలి పూర్వపక్షం అని శంక చూడగా ప్రాణస్ ప్రాణ అనే ప్రథమాంతమును చూసి వాచోహ వాచం అనే ద్వితీయాంతమును ప్రథమాంతంగా మార్చుకోమని సలహాపో కదా మాకు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం దానికి ఆపోజిట్ గా వాచోహ వాచం అనే ద్వితీయాంతమును చూసి ప్రాణస్య ప్రాణ అనే ప్రథమాంతమునే ద్వితీయాంతంగా ఎందుకు మార్చుకోకూడదు నిన్న అడ్డగోలు ప్రశ్న అంటారు కాబట్టి ప్రాణస్య ప్రాణాన్ని చూసి వాచోహ వాక్ అనుకో అంటే వాచోహ వాచం చూసి ప్రాణస్య ప్రాణ అనే దాన్ని మారుస్తాను ఎలా ప్రాణస్య ప్రాణం అని మారుస్తాడు ద్వితీయ అలా ఎందుకు మార్చుకోకూడదు దీన్ని బట్టి దాన్ని మార్చమంటారు దాన్ని బట్టి దీన్ని మార్చప్పుడు మంచి విద్యార్థిని చూసి వాడిని చూసి బుద్ధి తెచ్చుకో అని నన్ను చూసి వాడే బుద్ధిని చూసుకోకూడదు అని అడిగినట్టుగా నా అది సరికాదు ఎందుకంటే బహునాం అనురోధస్యత్వా ఇప్పుడు నలుగురు ఈ దారం పట వెళ్తున్నారు ఈ దారం పట అందరూ కలిసి వెళ్ళడం అపేక్షితము అప్పుడు ఈ నలుగురు వీడిని జాయిన్ అవ్వాలా ఒకడు వాళ్ళ ఆయన్ని వాళ్ళని జాయిన్ అవ్వాలా అది ఆబ్వియస్ ఈ రెండు దారులు మనం పట్టొచ్చు అనే పరిస్థితి ఉన్నప్పుడు అందరూ కలిసి వెళ్ళాలి అని నిశ్చయించినప్పుడు నలుగురు వచ్చి ఒకటి దారిలో జారడం కంటే ఒకడు వెళ్లి నలుగురిలో జారడం మంచిది అలాగే ఇక్కడ మంత్రంలో విభక్తిని మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణస్య ప్రాణ అన్నదానికి తగ్గట్టుగా వాచోహ వాచం అన్నప్పుడు ఎన్ని మార్పులు చేయాలి లేదా వాచోహ వాచం అన్న దానికి తగ్గట్టుగా ప్రాణస్య ప్రాణహాన్ని మార్చాల్సి వస్తే ఎన్ని మార్పులు చేయాలి చూసుకోవాలి చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే బహూనాం అనురోధస్య యుక్తత్వాత అంటే చాలా వాటిని బట్టి ఒకదారిని మార్చుట యుక్తము బహూనాం అంటే చాలా వాటి యొక్క అనురోధ అంటే వాటి మార్గమును అనుసరించుట అంటే చాలా వాటిని బట్టి ఒకదారిని మార్చుట యుక్తము ఒకదానిని బట్టి చాలా వాటిని మార్చుట కంటే ఓకే అది తెలుగులో నేను స్పష్టంగా అక్కడ చూపించాను ఇంతకీ అది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తున్నారు వాచం వాగివ్వ స ఉను ఇప్పుడు మీరు వాక్యాన్ని చూసుకుంటే వాచోహ వాచం స ఉ ప్రాణ అనుంది సవచనం సహ ప్రథమా ప్రాణస్ షష్ఠీ అది సమస్య కాదు ప్రాణ ప్రథమా కాబట్టి రెండు ప్రథములు ఉన్నాయి అక్కడ వేరాజ్ వాచోహ వాచం అన్నప్పుడు ద్వితీయాంతం ఒకటి కాబట్టి ద్వితీయాంతాన్ని చూసి ప్రథమాంతాన్ని ద్వితీయాంతంగా మార్చుకోవాల్సి వస్తే రెండింటిని మార్చాల్సి ఉంటుంది ప్రాణస్య ప్రాణ అనేదాన్ని ప్రాణస్య ప్రాణం మార్చేస్తే సరిపడదు సహ ఒకటి ఉంది అది ప్రాణహాకి విశేషణం కాబట్టి ఏం చెప్పాల్సి ఉంటుంది మీరు తం ప్రాణస్య ప్రాణం అని రెండును మార్చాలి సహాని తం చేయాలి ప్రాణహాని ప్రాణం చేయాలి ఇది వాచోహ వాచం మోడల్లో దీన్ని పెట్టుకోవాలంటే అలా కాకుండా సౌప్రాణస్య ప్రాణ మోడల్లో వాచోహ వాచం ని పెట్టుకోవాలంటే వాచం ని వాక్కని చేస్తే పని అయిపోతుంది కాబట్టి ఒకదాన్ని బట్టి రెండింటిని మారుస్తావా రెండింటిని బట్టి ఒకదాన్ని మారుస్తావా అన్నప్పుడు రెండింటిని బట్టి ఒకదాన్ని మార్చడమే దేవిక కాబట్టి సౌప్రాణస్య ప్రాణ అనే ప్రథమాంతంలోనలాగేటటువంటి వాచోహ వాచమ్మ చోట ఉన్న ద్వితీయార్థాన్ని ప్రథమాంతంగా మార్చుకోవాల్సి ఉంటుంది సింపుల్ డిస్కషన్ ఏం హీ బహునామనురోధో యుక్త సో ఎందుకంటే ఇలా చేసినట్లయితే అంటే వాచోహ వాచమ్మును బట్టి సౌ ప్రాణస్సు ప్రాణహాని మార్చడం బదులుగా సౌ ప్రాణస్సు ప్రాణహాని బట్టి వాచోహ వాచమ్ము అనే దాన్ని వాచోహ వాక్ అని మార్చేసుకున్నట్లయితే అనేకము వెళ్తున్నటువంటి దారిలో ఒకటి వెళ్ళినట్టుగా ఉంటుంది కనుక పైగా యుక్తముగా యుక్తియుక్తముగా ఉంటుంది అది పద్ధతిగా ఉంటుంది వాక్య రచన కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఇది వ్యాకరణ దృష్ట్యా సమాధానం చెప్పారు ఇంకో సమాధానం ఏమని చెప్పారంటే ఇప్పుడు నీ జేబులో ఏముంది అని అడిగారనుకోండి నా జేబులో ఏముంది అంటే చెప్పే సమాధానం ప్రథమావిభక్తిలో చెప్తారా ద్వితీయ విభక్తిలో చెప్తారా ప్రధమాన విభక్తులో చెప్తారు నా జే నీ జేబులో ఏమున్నది అంటే నా జేబులో పరసు అని చెప్తారా లేకపోతే నా జేబులో పరసును అని అంటారా విభక్తి జ్ఞానం ఉండద్దండి ఈ రోజులు ఎలా తయారే అంటే విభక్తి జ్ఞానము సర్వథా లోపించిపోయినది ఎక్కడా అసలు జ్ఞానమే లేకుండా అయిపోయింది దాంతో విభక్తులు ఎవరు వాటర్ల సరిగ్గా విభక్త కవితులు కవులు ఉంటారు వాడు అసలు విభక్తుని అసలే వాడు వాడు ఇష్టంలో చెప్తారు కదా ఇలా ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ పోతాడు ఈ టైప్ వెత్తికల్లి అది కవిత్వం అవుతుంది ఈ టైప్ హారి జాన్టల్ని ఇట్ బికమ్స్ లేటర్ అని వెత్తికల్గా టై చేస్తే కవిత్వం అవుతుంది కవిత అయి కూర్చుంటుంది వాడేవా విభక్తులే ఉండవు ఇప్పుడు రాజకీయ నాయకుల యొక్క వాక్యాల్లో విభక్తులు ఉంటారు ఇప్పుడు సోదరులమై ఉన్న సోదరులమై రేపు ఎలక్షన్స్ రాబోతాయి అప్పుడు ఆ ప్రతివాడు కూడా ఓటు హక్కుని ఆ మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా అని ఇలాగే ఉంటుంది తప్పి వాక్యం కంపేషను ఒక పదము కర్తాక్రియ ఏమీ ఉండదు ఈ వేదాంతం పాఠం ఉంటారు లేకపోతే ఈ ఆధ్యాత్మిక ఏమీ కర్తా కర్మక్రియ ఉండదు హనుమంతుడు సముద్రము ఏమిటి హనుమంతుడి సముద్రం ఇలాగా ఆ హనుమంతుడు కనుక ఉన్నట్లయితే శ్రీరాముడు ఆ సీతాదేవి అది వినేసి చప్పట్లు కొట్టేస్తారు తెలిసినట్లు అంటే దానికి మెచ్చుకోవాలి నిజంగా ప్రజలు కనుక చప్పట్లు కొట్టడం మానేస్తే వీళ్ళందరూ కూడా వెళ్లి మరో ఉద్యోగాలు ఇవ్వ చేసుకుంటారు ఈ ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టేసి మరో ఉద్యోగాన్ని చూసుకుంటారు పాపం వీళ్ళు ఎంత శ్రద్ధ వాళ్ళకి ఆ ఒక్క విభక్తిని చిన్న అక్షరాన్ని కూడా దాన్ని విదిలిపెట్టకుండగా సో ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏమని అది ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానము రహమావిభక్తిలో చెప్పాల్సి ఉంటుంది తప్ప కాబట్టి ఫైదల్ గా పుష్టించే వస్తు ప్రథమయావ నిర్దిష్టం యుక్తం కాబట్టి ఆయన ప్రశ్న అడిగిందానికి సమాధానం చెప్పేప్పుడు ప్రథమాంతం చెప్పాలి తప్ప ద్వితీయాంతం చెప్పడం కుదరదు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ప్రథమాంతాల కింద మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ప్రథమాంతాలు ఉన్నాయి వాచోహ వాచన దగ్గరే వచ్చింది ఇష్యూ కాబట్టి వాచోహ వాచనని మీరు ప్రథమాంతంగా మార్చుకోండి అయిపోయింది తర్వాత ఇంకా అక్కడికి ఆ వాక్యం గుర్తెక్కడ వాచోహ వాచ్యం తర్వాతేముంది స ఉ ప్రాణస్ ప్రాణ అని ఉంది ఇప్పుడు సహ అనేదానికి అర్థం చెప్తున్నారు సహాత్మయా ప్రాణస్ ప్రాణాఖ్యవృత్తి విశేష ప్రాణ సహ అది అదంటే ఏది అదంటే దేని గురించి నీవు ప్రశ్నించినావో అది ప్రేషితం పతతి ప్రేషితం మనహా అని ప్రశ్న వేశాడు ఒక తత్వముల గురించి ప్రశ్న వేశాడు ఒక రియాలిటీ గురించి ప్రశ్న అంతేగాని మేము ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఈ చేయడం గురించి ప్రశ్న కాదు రియాలిటీ రియాలిటీని చేస్తారా తెలుసుకుంటారా తెలుసుకుంటారు వంటని చేస్తారా తెలుసుకుంటారా చేస్తారా తెలుసుకుని చేస్తారు తెలియకుండా కూడా చేస్తారు తెలుసుకుని చేస్తే బాగుంటుంది జ్ఞాత్వా కర్మాణి గురువేత తెలియకుండా కూడా చేస్తే అప్పుడప్పుడు బాగుంటుంది అప్పుడప్పుడు బాగుంటుంది మొత్తానికి వంటని చేస్తారు వస్తువుని తెలుసుకుంటారు కాబట్టి ఏదైతే నీవు తెలుసుకోవాలని ఏ తత్వాన్ని అయితే తెలుసుకోవాలని నీవు ప్రశ్న వేసినావో అది సహ అదే అర్థం అది ఏమిటది ప్రాణస్య ప్రాణ అది ప్రాణమునకు ప్రాణము ఇది ప్రాణము అంటే ఏమిటి అంటే వృత్తి వృత్తి వ్యాపారం ఫంక్షన్ సో ప్రాణమనే ఒకనొక స్పెషల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఒకటి ఈ దేహేంద్రియాదులలో ప్రాణము అనే విశేష వృత్తి విశేషము అంటే ఒక విశిష్టమైన అంటే స్పెసిఫిక్ అని అర్థం ఇంగ్లీష్లో ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది ఆ ప్రాణమునకు కూడా ప్రాణము బాప్కా బాప్ అన్నట్టుగా ఆ ప్రాణమునకు కూడా ప్రాణము ఇప్పుడు పిల్లాడు అడిగాడు అయ్యా మీరెవరని అడిగారు అడిగితే అక్కడ ఫోటో ఉంది ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పు అని ఆయన అడిగారు అంటే మీరు ఆ బాప్ అనేటువంటి పిల్లాడు మైతో తుమారా బాప్క బాప్ అని వీడి ఇది ప్రాణస్సు ప్రాణ అంటే అర్థం అలాగ వాళ్ళ కాబట్టి అయితే ఈ ప్రాణం ఏమిటి ప్రాణం ఏమిటి అంటే ఒకదొక వృత్తి ఒక విశిష్టమైన వృత్తి అదేమిటంటే సో ప్రాణము అనే వ్యాపారము అంటే ఇప్పుడు ఈ ప్రాణశబ్దాన్ని అనేక విధాలుగా అర్థాలు ఉంటాయి వాటికి కానీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ the life force and earth, the vital force, life force, that is not the body. You cannot say what it is, but you can feel it. You uh, feel it. You don't have to feel it. You don't have to feel it. You don't have to feel it. You don't have to feel it. ఏకాగ్రంగా ఉండండి అంటే మనస్సు ఇటువంటి చంచలంగా కాకుండా మనస్సును ఉపసంహారం చేసి ఏకాగ్రంగా కూర్చోవాలి నిశ్శబ్దంగా ఉన్నాను మనస్సులో ఏదైనా సంకల్పాలు ఉపయిస్తూ ఉంటే వాటన్నిటిని కూడా జార విడిచి నేను నిశ్శబ్దంగా అంతరమైన లోపల కూడా నిశ్శబ్దంగా కదలిపలేకుండా ఉన్నాను ఇప్పుడు రెండు చేతులు రెండు చేతులు ఆ రెండు చేతుల మీద మీరు ఫోకస్ చేయాలి మైండ్ని కాదు యు ఫీల్ ద టూ హ్యాండ్స్ రెండు చేతులని ఫీల్ అవ్వాలి డౌంట్ ఎలా ద మైండ్ టూ కాన్ మీరు రెండు చేతుల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కాదు ఇన్ఫ్యాక్ట్ దో మైండ్ యు ఫీల్ డైరెక్ట్లీ వితౌట్ ద మైండ్ to others find you can feel a, a vitality oka prana shakti aa chetulo lokala oka prana shakti meeku you can feel over it కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ కూడా ఉంటే ఉండవచ్చు ఎస్పెషల్లీ ఆ ఫింగర్స్ యొక్క టిప్ నందు చిన్న టింగ్లింగ్ సెన్సేషన్ కూడా ఉండవచ్చు క్రమంగా మీకు ఆ ఫీలింగ్ లో ఒక డెప్త్ కూడా వస్తుంది ఆ చేతిలో ఎందున్న దాన్ని మీకు ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు నెలలుగా కళ్ళను తెరవిన్నాయి ఇప్పుడు మీరు దీంట్లో ఉన్న రహస్యాలు ఏంటంటే మీరు ఆ చేతుల్లో ఉండే ప్రాణశక్తిని ఫీల్ అయినప్పుడు మనస్సు ఉండదు సంకల్పాలు ఏముండవు ఆలోచనలు ఏముండవు తర్వాత మీరు యు కంపేర్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు చేతుల్లో ఉండే ప్రాణశక్తిని ఫీల్ అవుతున్నప్పుడు కాలం ఉండదు టైం ఉండదు అంటే గతము భవిష్యత్తు ఉండదు మనస్సు థాట్లు ప్రవహిస్తున్నాయనుకోండి ఏముంటాయి గతము భవిష్యత్తే ఉంటాయి నిజానికి గతమే ఉంటుంది భవిష్యత్తు పేరుతోటి కూడా గతమే ఉంటుంది ఇప్పుడు నిన్న వాడు అప్పు తీసుకున్నాడు అది గతమా లేకపోతే భవిష్యత్ గతం ఈ అప్పు వాడు రేపు ఇచ్చేస్తాడు అది గతమా భవిష్యత్ గతమే ఇచ్చేస్తాడు అన్నారు కాబట్టి భవిష్యత్తులా అనిపించినా ఇవ్వడము పుచ్చుకోవడము అన్నది గతమా భవిష్యత్ గతమే గతం అవ్వాలి ఇంతవరకు మీరు ఇచ్చి ఉండాలి పుచ్చుకుని ఉండాలి లేకపోతే అసలు ఇంతవరకు ఏదీ ఇవ్వలేదు ఏది పుచ్చుకోలేదు అనుకోండి ఇవ్వడము ఆలోచన వస్తుందా రాదు కాబట్టి ఇవ్వడం అన్నా గతమే పుచ్చుకోవడం అన్నా గతమే దబ్బట్టే గతమా భవిష్యత్ గతమే కాబట్టి రేపు వాడిస్తాడు అనే మాట రేపు ఏమంటే రేపు అనే భావన అది గతవా భవిష్యత్ అది గతమే ని భవిష్యత్ అంటే అర్థమేటో తెలుసినా రేపు అనే పదానికి ఇంకా మీకు అర్థం తెలియదు వాళ్ళు ఎవడన్నా చెప్తే మీరు తెలుసుకుంటారు అని కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ మైండ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యాస్ట్ యొక్క ప్రవాహం ఎంత ఉంటే అంతా కూడా హండ్రెడ్ గతమే ఉంటుంది దాంట్లో భవిష్యత్ అనే మాట ఉండదు భవిష్యత్ అంటే ఏది మీకు తెలియదో దాన్ని భవిష్యత్ అంటారు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ మీరు ఆ ప్రాణశక్తిని ఫీల్ అయినప్పుడు దాంట్లో గతము భవిష్యత్తు అనేటువంటి కాలభేదములు ఏమీ ఉండవు కాలమే ఉండదు కేవలము మీరు వర్తమాన క్షణంలో నిలిచి ఉంటారు అంటే కాలంలోకి అతీతంగా ఉంటారు తర్వాత ఇంకో రహస్యం చేతులు అంటే రూపం ఉంటుంది ఆ చేతులలో ఉండే ప్రాణశక్తిని ఫీల్ అయినప్పుడు మీకు రూపం ఉండదు ఇట్ ఈజ్ ద ట్రూలీ స్పీకింగ్ రూపము గలదాని అదే ఆ ప్రాణశక్తి అది మీరు యూకన్ ఫీల్ అయింది మీకు రూపం ఉంటుంది ఇప్పుడు మీరు చేతులు రూపం ఉంటుంది కానీ చేతులలో ఉండే ప్రాణశక్తికి రూపం ఇట్ ఈజ్ ద ట్రూ ఫార్మ్లెస్ ఫార్మ్లెస్నెస్ ఇన్ ది ఫార్మ్ అది మీరు అనుభవానికి వస్తుంది సో కాబట్టి అది ప్రాణం ఇట్ ఈస్ డేర్ ఇప్పుడు మీకు కాళ్ళు నడవాలనిపిస్తే ఒక ఉత్సాహంతో మీరు అడుగు ముందుకు వేశారనుకోండి అది ప్రాణశక్తి మీరు అలిసిపోయి కోలబడ్డారనుకోండి దట్ ఈస్ ది లెగ్స్ అంటే ఆ ప్రాణశక్తి యొక్క ఫోర్స్ అవి తప్పుకోలేకపోయాయి అనమాట అవి అలిసి అవి ఎగ్జాస్ట్ చేయాలి అవి లెగ్స్ కానీ మళ్లీ ఓపిక తెచ్చుకుని మళ్లీ ముందుకు అడుగు వేశారు అనుకోండి దట్ ఈస్ ప్రాణశక్తి కాబట్టి ఈ ప్రాణశక్తి మీకు దేహం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది క్రియాశక్తి ప్రాణశక్తి అంటే క్రియాశక్తి వైటల్ ఫోర్స్ ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది ఒక చైతన్యం నుంచి ఆ ప్రాణశక్తి ఆవిర్భవిస్తోంది ఇది ఎలాగంటే ఈ పూర్వం టేబుల్ ల్యాంపును పెట్టుకునేవాళ్ళు టేబుల్ ల్యాంపును పెట్టుకుని ఆన్ చేసి దాని లోపల అరవై క్యాండిల్ బల్బు ఒకటి పెట్టి మంచి ప్రకాశం కోసం దాన్ని ఆన్ చేస్తే చక్కగా పుస్తకం అంతా స్పష్టంగా అంతా ప్రకాశిస్తూ కనపడేది కానీ ఓ పావు గంట అయ్యేప్పటికీ పుస్తకం అంతా వేడెక్కిపోయేది ఈ వేడి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ల్యాంపులోంచి వచ్చింది ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అదే ల్యాంపులోంచి వచ్చింది అలాగే ఉళ్ళంతా వేడెక్కిపోయి ఉంది చూడండి ప్రాణశక్తి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాణశక్తి ఆ చైతన్యం నుంచి వచ్చింది మనస్సు అన్నింటినీ తెలుసుకుంటోంది సకల జ్ఞానములను మనస్సు సంపాదిస్తోంది ఆ శక్తి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణాన్ని ఇక్కడి నుంచి వచ్చింది అచైతన్యం నుంచి వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మనసో మనహ బట్ ఆల్సో ప్రాణస్య ప్రాణి ఎందుకంటే తత్కృతం హి ప్రాణ ప్రాణన సామర్థ్యం ఈ ప్రాణశక్తికి ఒక సామర్థ్యం కలదు ఏమిటి ఆ సామర్థ్యము ప్రాణనము అనే సామర్థ్యము ఓకే సో ప్రాణశక్తికి ప్రాణనము అనే సామర్థ్యము కలదు కాబట్టి ప్రాణశబ్దం వేరు ప్రాణన శబ్దం వేరు కదా సో ఏమిటి ప్రాణనము అంటే ఏమిటి ప్రకృష్టముగా చేష్టలను చేయుట అనా ధాతు అన చేష్టాయా అక్కడ అన అంటే రెండు అనాలు కనపడుతున్నాయి మీకు ప్రాణనా అన్నప్పుడు రెండు అనాలు కనపడుతున్నాయి ప్ర అనా అన కదా ప్ర అన్ అన ప్రాణనా అందులో ఉండే నా నా అవుతుంది రేసను బట్టి ఏమండి అన ఈ అన అన్నది యువోన నాకం యు అనే ప్రత్యాన్ని బట్టి వచ్చిన భావార్థ ప్రతయాన్ని బట్టి వచ్చిన అన కాబట్టి రెండవ అన ప్రత్యయం మొదటి అన్ ధాతు ప్రా ఉపసర్గ ఓకే ప్రా ఉపసర్గ అన్ ధాతువు అన ప్రత్యయము కాబట్టి ప్రాణన వ్యాపారము ప్రాణనము అంటే ప్రకృష్టముగా చేష్టము చేయుట అనర్థం ఇప్పుడు కూడా టా తెలుగులో అన్నారంటే సంస్కృతంలో అన అని అన చేయుట భోజన అంటే ఏంటి భోజన అంటే భుజం భుక్తిని చేయు భుక్తిని తినుట అనే క్రియను చేయుట భోజన ఆసన అంటే కూర్చుంగుట అనే క్రియను చేయుట ధావన అంటే ధావ్ అంటే పరిగెత్తుట అనే పనిని చేయుట అలా గమనా అది అనా అనా అనా అనా అనా ప్రత్యయం ఓకే అనా తీసిస్తే ఉన్నాయిగా ప్ర అన్నున్నాయి అన్నంటే చేష్ట కాబట్టి ప్ర అంటే మంచిగా మంచిగా చేష్టను చేయు ప్రాణనం అర్థమైందండి ఇప్పుడు చెప్పకుండా వేదాంతం చదువుకోవాలంటే వ్యాకరణం అవసరమే వేదాంతం అసలు వ్యాకరణం తెలియనివాడు వేదాంతాన్ని శాస్త్ర రూపంగా చదవటం కష్టం అవుతుంది వ్యాకరణం తెలియాలి ఎంత వ్యాకరణం తెలియాలంటే ఎంతో కొంత తెలియాలి కనీసం సిద్ధాంత కౌముది అబోహంత అంత సిద్ధాంత చదవడానికే నాలుగైదేళ్లు పట్టేస్తుంది పోనీ వరదరాజను సజ్జనుడు దాన్ని కొంచెం సరళం చేసి పెట్టాడు లఘు సిద్ధాంత కౌముది అది చదువుకున్న నాది ఒకప్పుడు సిద్ధాంత కౌముది పాండిత్యం ఇప్పుడు సిద్ధాంత గౌమిది పాండిత్యం పోయి విద్యార్థులకు అనురూపంగా నేను కూడా దిద్దుకు చొక్కానికి తగ్గట్టుగా అన్నట్టుగా దిద్దుకుని నా పాండిత్యం కూడా ఇప్పుడు లఘు సిద్ధాంత గౌముది పాండిత్యంలోకి వచ్చేసాను నేను ఎందుకు నేను మహి నహి రక్షతుడు మనకి ఇప్పుడు ఈ సిద్ధాంత గౌముది పాండిత్యము దానికి దండం పెట్టేసి లఘు పాండిత్యంలోకి వచ్చేసాను చాలు అంతకంటే నేను ఒకసారి వ్యాకరణం మీద శాస్త్రార్థం జరిగింది శృంగేరి వారి సస దాంతో పాల్గోవడానికి వెళ్ళి కూర్చుని విన్నాను వాళ్ళు చెప్పిందంతా నాకు ఏమనిపించిందంటే లఘు చదువుకుంటే సరిపోతుంది వాళ్ళు చెప్పిందంతా వాళ్ళే చదువుతుంది సిద్ధాంతకం చదువుకుంటే ఓపుకుంటే అది చదువుకోవచ్చు తగ్గి పెద్ద తేడా ఏ కొంచెం బ్లోఅప్ చేస్తే సిద్ధాంతకం చదువుతుంది అస్ట్ కాబట్టి ప్రాణము అంటే క్రియాశక్తి ఉన్నది మనలో ఈ క్రియాశక్తి ఏం చేస్తోంది ప్రాణనమును చేస్తోంది ఏమండి మీరు భోజనము చేస్తున్నారు అంటే మీ లోపల ఆకలి ఉంది కదా మీరు ధావనము చేస్తున్నారు అంటే మీలో కళ్ళలో పట్టుంది కదా అలాగే మీరు ప్రాణనము చేస్తున్నారు అంటే మీలో ప్రాణము గలదు ప్రాణనము అంటే ప్రకృష్టమైన కర్మలను చేయుట ప్రాణము అంటే ప్రకృష్టమైన కర్మలను చేయుటకుండేటువంటి సామర్థ్యము దానికి క్రియాశక్తి అని నేను బ్రాకెట్లో పెట్టా క్రియాశక్తి అని రాకపోతే అది అర్థం అవడం కష్టమవుతుందని క్రియాశక్తి అంటే జనరల్ వరల్డ్ మీరు ఏ క్రియని చేసినా కూడా దానికి శక్తి అవసరం మాట్లాడినా పరిగెత్తినా తిన్నా కూర్చున్నా నడిచినా అన్ని క్రియలకి వైటల్ ఫోర్స్ అవసరం దానికి ప్రాణ అని పేరు ప్రాణ సామర్థ్యము అంటే వివిధ క్రియలను సమర్థవంతంగా చేయుట అనేటువంటి సామర్థ్యం ఏదైతే కలదో అది ఆ క్రియాశక్తికి ఆ చైతన్యం నుంచే అనుగ్రహింపబడింది అని చెప్తున్నారు ప్రాణనం ఉపపద్యతే ప్రాణనం అంటే వివిధ క్రియలను చేసే సామర్థ్యము ఆ ఆత్మచైతన్యము యొక్క అధిష్టానము లేకుండగా సంభవము కాదు ఆత్మచైతన్యము యొక్క అధిష్టానం ఉండాలి ఇప్పుడు చూడండి ఇది ఎలాగంటే రైలు అంటే అడుగున కదలకుండా గట్టిగా నిలబడే పట్టాలు ఉన్నాయి సపోజ్ పట్టాలు దడదలాడడం ప్రారంభించేయనుకోండి రైల్వే మెరుగెడుతుంది కోలం పడుతుంది ఆ పట్టాలు ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి అని చెప్పినే ఆ ట్రాక్ని నిలబెట్టి వాటిని వాటికి పేరు స్లీపర్స్ అని పేరు స్లీపర్స్ అంటే అర్థం కదలకుండా పండుంటాయంటే కదలకుండా అవి కూడా కదలడం ప్రారంభించేయనుకోండి ఇంకా కాబట్టి దాన్ని అధిష్టానంగా ఉంటాడు అలాగే ఇప్పుడు బంగారుపు నగను ఏదైనా తయారు చేస్తున్నాడు అనుకోండి నెక్లెస్ని వాడు తీర్చిదిద్దు ఆ ఒంటిలో ఉంటాయి నెక్లెస్కి అవన్నీ తీర్చిదిద్దుతున్నాడు అనుకోండి ఆ దాగలి పెట్టుకుంటాడు దాని మీద ఇలా ఇలా చిన్న చిన్న సుట్టితోటి ఇలా ఇలా చేస్తూ వీడు చుట్టి దెబ్బ కొట్టినప్పుడు అలా దాగలి సొట్ట పడుతూ ఉంది అనుకోండి అడుగున బటర్ అంటే బటర్ అది ఐస్ క్రీమ్ బ్రిక్ ఒకటి దాని మీద నెక్లెస్ పెట్టి చుట్టితో కొడితే ఉంటుంది అది నెక్లెస్కి అసలు వంకరలో తిరుగుతుంది అది ఆ అడుగునున్న ఐస్ క్రీమ్ ముద్దలు ముద్దలవుతూ ఉంటుంది అదేవిధంగా ఆత్మ చైతన్యము కూటస్థి దాంట్లో ఏ వికారములు మార్పులు చేర్పులు కదలికలు ఏమీ ఉండవు అలా ఉంటుంది అది ఉన్నప్పుడు కళ్ళు చూస్తూ ఉంటాయి చెవులు వింటూ ఉంటాయి కాళ్ళు పెరిగెత్తుతాయి చేతులు పట్టుకుంటాయి గుండె కొట్టుకుంటుంది రక్తం ప్రసరిస్తూ ఉంటుంది ఇవన్నీ అవుతూ అది కాబట్టి ఆత్మచైతన్యముచేత అధిష్ఠించబడకుంఠే ఆత్మనా అనధిష్ఠుష్య ప్రాణికి ఆత్మచైతన్యముచేత అధిష్ఠించబడని ప్రాణికి ప్రాణనము అంటే వివిధ క్రియలను సమర్థవంతముగా నిర్వహించుట నా ఉపపద్యతే సంభవమే కాదు నిన్విల్మోశ్యుకృతి ఇంత్రీయోపనిషత్తు ఆకాశ ఆనందో ఆత్మశబ్దాన్ని ఆ ఆత్మచైతన్యాన్ని ఉపనిషత్తుల్లో వివిధ పదాలతోటి నిర్దేశిస్తూ ఉంటారు ఏదో ఒక పదమే పెట్టుకుని కూర్చోవాలనే రూలేమీ లేదు యశహ ఆత్మ ఈ ఆత్మ ఈ ఆత్మకు అక్కడ ఏమన్నారు ఆకాశ అది చిదాకాశం అంటే చూడండి ఆ ఎరుకలో తెలియబడే వాటికి పరిచ్ఛేదాలు హద్దులు ఉంటాయి తప్ప ఎరుక హద్దులు ఉండవు ఇప్పుడు ఎరుక ఎలా ఉంటుందో మీరు చూడండి ఇది ఘటము చిన్న ఘటము ఎరుక ఆ ఘటాన్ని తెలుస్తుంది కదా సపోజ్ ఘటము చిన్నది కాబట్టి ఎరుక కూడా చిన్నది అనుకోండి సపోజ్ అప్పుడు ఇది పర్వతము అని పర్వతాన్ని తెలుసుకోగలుగుతుందా తెలుసుకోలేదు చిన్న ఎరుక ఇప్పుడు చిన్న సంచి లాంటిది ఎరుక సంచి లాంటిది అనుకోండి అప్పుడు చిన్న సంచి అయితే చిన్న వస్తువులు పడతాయి పెద్ద వస్తువులు పడతాయి ఎరుక కూడా సంచి లాంటిదే అనుకుంటే చిన్న చిన్న వాటిని కొన్నింటిని తెలుసుకోగలుగుతుంది ఇంకా మరి ఏది తెలుసుకోలేదు కానీ ఎరుక అలా అందింటిని తెలుసుకుంటూనే ఉంటుంది ఇది ఎలక్ట్రాన్ అన్నప్పుడు ఎరుక చిన్నది అయిపోదు తెలుసుకుంటుంది ఎరుకకి చిన్న కాదు పెద్ద కాదు తెలుసుకుంటుందంటే చిన్నదాన్ని తెలుసుకుంటుంది ఇది మహాపర్వతము పెద్దదాన్ని తెలుసుకుంటుంది అనోరణీయా ఎలక్ట్రాన్ కంటే చిన్నది ఉంటే కూడా ఎరుక దాన్ని తెలుసుకోగలుగుతుంది అనోరణీయాన్ని మహతో మహీయాన్ హిమాలయ పర్వతములు ఎరుక తెలుసుకుంటుంది టెలిస్కోప్ పట్టుకొచ్చాడు గేలువీలుగా ఆయనే తయారు చేసుకునేవాడు లెన్స్ తయారు చేసుకునే ట్యూబ్లో ఫిక్స్ చేసి టెలిస్కోప్ పెట్టి చూశాడు చూస్తే ఆయన గురుగ్రహం కనపడింది మీరు కూడా ఎప్పుడైనా టెలిస్కోప్లో చూస్తే కొంచెం విజ్ఞానం కలుగుతుంది కొంత ఎక్స్పాన్షన్ ఉంటుంది లేకపోతే ఏమిటి మనకు ఎంతసేపు ఇల్లు వగల్లు రోడ్లు కార్లు కొడుకు కుట్రులు ఇవే చూస్తూ ఉంటే అసలు విషయం మతి కూడా పోతుంది మీరు టెలిస్కోప్ లో చూసేపటికి ఇది గురువు అని ఒక గ్రహం కనపడుతుంది శని కనపడుతుంది అధింస ఉంటాయి శని గ్రహం కనపడుతుంది నెప్ట్యూన్ యురేనియము కనపడవు మరీ దూరంలో ఉన్నాయి మిగతా అన్ని వేనస్సు మార్స్సు ఇవన్నీ కనపడతాయి చంద్రుడు అయితే మీకు ఎలా కనపడతాడు అంటే చెప్పశక్యం కాదు నిజంగా ఎందుకంటే ఈ క్రికెట్ ఇవే చూపిస్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు చంద్రుడిని చూపిస్తున్నట్టు ఆ చంద్రుడు ఎలా ఉంటాడు సొట్ట సొట్టలుగా అవన్నీ పర్వతాను ఓ టెలిస్కోప్ ఉంది ఆ టెలిస్కోప్ సింపుల్ టెలిస్కోప్ అది శాన్ ఫ్రాన్సిస్కోలో నడిచి వెళ్తుంటే ఏ చంద్రుల మీద కొండలు యూస్ వన్ టు సీ మూ మౌంటైన్స్ ది మూన్ కమ్ హియర్ అని ఒక ఆయన పెట్టుకున్నాడు అక్కడ ఆయన రామకృష్ణ మిషన్ వాడే జాన్ డాప్సన్ అని సో ఆయన ఫుట్ మీద పెట్టుకుంటాడు అడుగుతాడు బి వన్ టు సీ మౌంటైన్స్ అన్ ది మూన్ మూన్ ఉన్నాడు అక్కడ అప్పుడే చీకటి పడింది ఎనిమిది అయింది ఉన్నాడు వన్ టు సీ ది మూన్ మౌంటైన్స్ అన్ ది మూన్ అంటే ఒక ఆమె ఉంటుంది సిగ్గుపడుతుంది వెళ్ళిపోతుంది రాదు ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు ఫుట్పాత్ మీద నిలబడి డబ్బు అడుగుతాడేమో అని కూడా భయం ఉంటుంది రాదు ఇంకొక ఆమెను అడుగుతాడు యూ నీ నాట్ పే ఎనీథింగ్ యూ వాంట్ టు సి మౌంటైన్స్ అండ్ నిమో అంటే ఓకే అంటున్నారు క్యూరియాసిటీ కాల్ అంటే చూస్తుంది ఆయన చూపిస్తాడు అడ్జస్ట్ చేసి చూపిస్తాడు అలా పెట్టి చూస్తే సర్ప్రైజ్ ఎలాగంటే మీరు చంద్రుడికి చూస్తున్నామని చెప్పాలి ఆయన లేకపోతే మీకు ఏమనిపిస్తుందంటే మీరు ఎలా బయటికి వెళ్లి బయట చూస్తే దూరంగా కొండలు కనపడతాయి కదండి అలాగే ఉంటుందండి ఇదో భూమి మీద ఉండే కొండల ల్యాండ్స్కేప్ చూస్తున్నట్టు ఉంటుంది అప్పుడు ఏమండి వాట్ ఆర్ యూ షోయింగ్ మే అని అడుగుతుంది అది ఐఎమ్ షోయింగ్ యు మౌంటైన్స్ అండి మూన్ ఇట్ ఈస్ ద మూన్ ఎస్ ఇట్ ఈస్ ద మూన్ ఓ మై గాడ్ క్లియర్ మౌంటైన్స్ పీక్ ఆఫ్టర్ పీక్ ఆఫ్టర్ పీక్ వెరీ క్లియర్ That is the moon. Amazing. Santasana means Vishalem variparthanda. People are astrologers and they don't see it. They don't see it. They don't see it. Anyway, so, until science, we don't have knowledge, we don't see it. Anyway, it is all um, uh, something else. సో కోహ్యేవాణ్యాత్ కఫ్ ప్రాణ్యాత్ కాబట్టి ఆకాశ కాబట్టి మూడును చూసిన చైతన్యం అది పేదార్థ చైతన్యం అయిందా అదే మూడుని చూసినటువంటి క్షణంలో మైక్రోస్కోప్ లో చూస్తే పార్టికల్ని చూడవచ్చు కణం జీవ కణాన్ని చూడవచ్చు అంటే దేనిని మీరు కంటితులు చూడలేరు దాన్ని మైక్రోస్కోప్ లో చూడగలరు అంటే ఎరుకు ఇప్పుడు చిన్నదైపోయిందా అప్పుడు పెద్దదైపోయిందా చిన్నది కాదు పెద్దది కాదు ఆకాశం చిన్నదా పెద్దదా మీరు చెప్పండి ఆకాశం చిన్నది కాదు పెద్దది కాదు ఆ చిన్న పెద్ద అనే బుద్ధిని మీరు ఆకాశానికి అన్వయించకూడదు ఆకాశాంతర్గతంగా ఉండే సకల పదార్థముల ఎందుకు చిన్న పెద్ద అనే లక్షణం ఉంటుంది తప్ప ఆకాశానికి చిన్న పెద్ద అనే లక్షణం ఉండదు కాబట్టి అంచేతనే ఆకాశ శుద్ధం చేత ఆత్మని నిర్దేశిస్తారు ఈ ఆకాశము లేకుంటే ఎటువంటి ఆకాశము ఆనందస్వరూపమైన ఆకాశము ఆనందము అంటే శాంతి శాంతిస్వరూపమైన ఆకాశము లేకుంటే ఎవడు గాలి పీలుస్తాడు ఎవడు గాలి విడిచిపెడతాడు ఎవడు ఏ పని చేస్తాడు అంటే ఎవడూ కూడా ఏ పనిని చేయలేడు అంటే ఏమైంది అక్కడికి ప్రాణన సామర్థ్యమంతా కూడా ప్రాణము అనే దాని నుంచి వస్తే ఆ ప్రాణమునకు ప్రాణము ఆత్మచైతన్యూల్సి ఓం పూర్ణమద పూర్ణమిదం